కీర్తన తొంభై ఐదు ఏది చూచిన తమకు ఇన్నియును ఇటువలెనే వేదు విడిచిన కూడు వేదికనను లేదు ఏకాంత సౌఖ్యంబులెక్కడివి ప్రాణులకు పైకొన్న దుఃఖములు పాలుపడడిగాక ఏకమగు పుణ్యంబు లేడగలవిందరికీ కైకొన్న దురితములు కలపాటిగాక హితవైన మమకారమెందుగలదిందరికీ ప్రతిలేని తాపము కొలది గాక మతిలోని వేడుకలు మరియేవి మనుజులకు జితమైన దైవమిచ్చినపాటిగాక ఇరవైన దైవకృప ఏల దొరుకునుదమకూ పరమైన కర్మంబు పరిపాటిగాక ఎరవైన పెనుబంధ మేళ వీడడు నాత్మ తిరువేంకటేశు కృపతిరుమైనగాక